మహాభ్యో నమోరుభ్యుహేభ్యోవహీత మహాధ్యో ప్రత్యమో గురుభ్య బ్రహ్మీ వర్వహరిత అహం మన ం తమ స నన్న నట్ల యం స హే ర న నట్టు నా జనరే అనుకుంటారు కర్మ జ్ఞాన సంస్కారములేవి జన్మలకు కారణమవుతున్న శరీరముందు పాపవాసనయు పుణ్యముతనే బ్రహ్మము తలు వృక్షాద స్థావర పర్యంతము గల ప్రపంచు వాడి పాపల స్పష్టమగుతుంది కనుక పుట్టి నసిమ్మలను లేదని శరీరమే నశించుతున్నదని స్పష్టమగుతుంది ఆత్మ జ్ఞానం ఈ విధముగా కర్మలను జన్మలలో మరి ఒక జన్మలో జ్ఞాన పరిపూర్తి కొరకు ఉత్తమ దేహమును పొందు చూస్తున్నారు ఆత్మ ఉద్దేశం బోధన చేస్తూ మనకి వివరాలు గవర్నర్మరాజు గారు సంగ్రహం అంటే ఎడ్యుకేట మనలో పుణ్య పాప వాసనలు సంగ్రహం అంటాయి ఉత్తర దేహి సూక్ష్మ ద్వారా ఈ వాసనామయ దేహం మనలో రాణి అనేటటువంటి చివరికి ఉసర దేహ నిర్ణయం కూడా నిర్ణయాన్ని మనకు తీసుకుమయ దేహం ద్వారా ఈ వాసనామయ దేహం నిర్ణయం అవుతుంది వేసి అనేటటువంటి స్పష్టమైనటువంటి మనకి మారణాలి అయితే ఈ వాసనామయ ఈ వాసనామయ దేహం మనలో సాగించిన వివాహం కూడా పోగొట్టు ధరలే कारण शरीर अज्ञा वासनामय देश कारण शरीर आत्म्ञा द्वारा कारण शरीर वानाथ सूक्ष्म उत्तम ज्ञापन आत्म ज्ञा द्वारा आत्माष्ठ द्वारा वासनामय देश सह सूक्ष्म कारण शरीर ज्ञापन ఏకాలంలో పోగొట్టుకోవాలి అభివ్యక్తికరణాన్ని చేస్తున్నారు వాసనామయ తరీకరమైనటువంటి ఉండదు వాసనామయ దేహం ఉండదు భోగ్య శరీరమైనటువంటి అది అభివ్యక్తీకరణమైనటువంటి వాసనామయ దేహం ఉన్నంత జీవుడు భోగ్య శరీరమైనటువంటి స్థూలదేహములవు అనేటటువంటి భోగ్య శరీరమైనటువంటి స్థూలదేహితీలమైన జీవుడు జగత్ ఈశ్వరుడు అనేటటువంటి అనేకత్వ భ్రాంతి చేత సమిళితమైనటువంటి ఇట్లా పరిణామశీలమైన శరీరాభిమానం చేత మానవుడు జన్మ కర్మల చక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు అయితే ఉత్తమమైనటువంటి తమ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఉత్తమమైన జన్మని ఉత్తమమైన దేహాన్ని జ్ఞాన పరిపూర్తి కొరకు మాత్రమే ధరించేటటువంటి అవకాశం ఉంది పిబీలి బ్రహ్మ పర్యంతము అంటే అమీబా నుంచి మనిషి వరకు మనిషి నుంచి బ్రహ్మం వరకు సకల చరాచర జీవ సముదాయము కూడా సమస్తము కూడా నిర్ణయాత్మకమైనటువంటి ఆత్మజ్ఞానం చేతనే నియమితం అవుతున్నాయి ఇది ఆత్మ జ్ఞాన విశేషాన్ని మానవులు తప్పక సాధించాలి మానవులు మాత్రమే ఇంత మిగిలినటువంటి కూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి అర్హత కలిగిన వారు కాదు ఎవరైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని ఈ జన్మలో శరీరం పడిపోయే లోపు సంపాదిస్తారో మిగిలినటువంటి బ్రహ్మ నిర్ణయాన్ని బ్రహ్మ బ్రహ్మనిష్టని పరబ్రహ్మ నిర్ణయాన్ని బయలు దర్శనాన్ని పూర్తి చేసుకోవడం అనేటటువంటి జ్ఞాన పరిపూర్తి అనేటటువంటిది తదుపరి జన్మలో పూర్తి చేసుకుంటారు ఈ రకంగా ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ఈ జన్మ రాహిత్య స్థితి మూడు జన్మలలోపు పూర్తి అవుతుందని పేదల వాక్యం కాబట్టి అట్టి ఆర్యాదరణ స్థానములు ఎవరైతే విందు స్థానమును గుర్తిస్తారో ఆపో జ్యోతిని గుర్తిస్తారో స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ సాక్షాత్కార జానాన్ని పొందుతారో పొందినప్పటి నుంచి మూడు సార్లు దేహమును ధరిస్తారు అనేటటువంటి సాంప్రదాయం ఒక ఆనవాయితీ కూడా ఆర్యంలో ఉన్నది ఆయా జన్మలలో సంపాదించినటువంటి ఆత్మ జ్ఞానమును కూడా ఉత్తమ జన్మలను పొందుతున్నాడు అమతరం రాజు గారు స్పష్టమైనటువంటి జన్మ కర్మ చక్రాన్నిస్తూ అజ్ఞానవశముతో పుట్టేటటువంటి జీవభావ నిర్ణయమైనటువంటి దానిని విడిపించుకొని జ్ఞానమైనటువంటి జ్ఞా పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటం నిమిత్తమై మాత్రమే ఈ ఆత్మజ్ఞాన విశేషం చేత ఆత్మనిష్ట చేత చిత్ర జన్మలను పొంది ఆ జ్ఞానం పరిపూర్ణం చెందగానే జన్మరాహిత్య స్థితిని గానే ఏ కాలంలోనూ పుట్టనటువంటి ఏ శరీరంలోనూ శరీరధారణ చేయనటువంటి స్థితిని సాధించడానికి నువ్వు ఉద్యుత్తుడు అవుతున్నావు కాబట్టి ఆ జ్ఞానపరమైనటువంటి రుణానుబంధాన్ని కూడా తీర్చుకుంటాడు చదువుకేత స్వప్నందు అంతఃకరణము కాక తక్కిన ఇంద్రియములన్నియు తమ తమ కార్యములను నిర్వర్తించుటలేదు అనగా శ్రోత్రాది ఇంద్రియములు శబ్దాది విషయములను గ్రహించుట ఇవి అన్నయూ నిద్రించుతున్నవి ఆత్మ నిద్రించుటలేదు జాగ్రత్త అవస్థ స్త్రీ పుత్ర గృహ ఆరామక్షేత్రాదులను అంతఃకరణమును సృష్టించుతున్నాడు సుషుప్తి ఎందు అంతఃకరణముతో కూడా ఇంద్రియములన్నీ నిద్రించుతున్నవి అయినప్పటికీ సుషుప్తి ఎందును ఆత్మ సాక్షిరూపుగా ఉండుటచే సుషుప్తి శూన్యమును గుర్తించుచున్నాడు ఈ విధముగా ఆత్మ సాక్షిరూపముగా ఉండుట చేత మూడు అవస్థలను గుర్తించుచున్నది కానీ ఆత్మ మేల్కొనుట స్వప్న పొందుట సుషుక్తిని పొందుట అను అవస్థలను పొందుట లేదు ఆత్మ సాన్నిధ్యములో ఈ మూడవ జరుగుతున్నవి చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశం అవస్థాత్రయాన్ని సాక్షిత్వాన్ని నిర్ణయించేటటువంటి బోధనని ఇందులో చెప్తున్నారు అవస్థాత్రయ సాక్షిత్వమే ఆత్మనిష్టరాయి కాబట్టి ఎవరైతే ఈ మూడవ స్థల సాక్షిగా ఉంటారో జాగ్రత్త స్వప్న సుశుతులు మూడవ స్థల ఎందు సాక్షీభూతముగా ఉండి తులియనిష్టను పొందుతున్నారో ఆత్మనిష్టలు అనేటటువంటి నిర్ణయ వాక్యాన్ని స్పష్టంగా మనకు తెలియజెప్తున్నారు ఏ విధంగా ఈ అవస్థత్రయం ఏర్పడుతున్నాయో మనం గమనించినట్లయితే కరణ సాక్షి అయినటువంటి ఆత్మ మహాకారణ స్థితి ఎందునటువంటి ఆత్మ విషుప్తికి సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆత్మ శూన్యమునకు సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆత్మ పుణ్యాతీతముగా ఉన్నటువంటి ఆత్మ బ్రహ్మ ఈ రెండు కూడా తప్పక సాధించవలసినటువంటి లక్ష్యములు ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట ఈ వేష్టిగా ఆత్మస్వరూపం సమిష్టిగా బ్రహ్మస్వరూపం ఇవ్వలేదు ఉన్నటువంటి నిర్ణయింపబడుతున్నటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో అట్టి ముక్త అవస్థని అట్టి అవస్థాప్రయ సాక్షిత్వాన్ని తప్పక సాధించాలి సర్వేంద్రియ వ్యవహారముగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణేంద్రియ అంతరేంద్రియ విషయేంద్రియ వ్యవహారముగా సాగేటటువంటి జాగ్రత్త అవస్థ అందులో నుంచి విరమణ చెంది కేవల అంతరింద్రియ వ్యవహారముగా సాగేటటువంటి స్వప్నావస్థ కేవల శూన్య వ్యవహారమైనటువంటి ఏమీ లేదు ఏమీ తెలియనటువంటి వ్యవహారముగా సాగేటటువంటి జ్ఞాత వరకు ఏ మిగిలి ఉన్నటువంటి కారణస్థితి అట్టి జ్ఞాత సాక్షిగా ఉన్నటువంటి కుటస్థ స్థితి ఎందు ఉన్నటువంటి ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపము వీటిని ఎవరైతే గుర్తిస్తున్నారో ఈ ఎరుకని ఎవరైతే సంపాదిస్తున్నారో ఈ జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తున్నారో ఈ అఖండమైనటువంటి ఎరుక అఖండమైనటువంటి జ్ఞానస్వరూప నిర్ణయాన్ని ఎవరైతే పొందుతున్నారో వారికి ఈ జాగ్రత్త ఈ స్వప్నావస్థ ఈ సుశుద్ధి అవస్థ పిల్లలాటల పోలిక వలె కనపడుతున్నది వారు స్వయముగా ఈ అవస్థ ఆత్రయమును పొందుతారు ఆత్మ యొక్క సాన్నిధ్యంలోనే ఈ జాగ్రత్త స్వప్న సుశుద్ధి అవస్థలు జరుగుట చూస్తూ ఉన్నాడు జరుగుట ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ జరుగుట అన్న స్థితికి మానవుడు ఎదగాలన్నమాట ప్రస్తుతం అనుభవించడం అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి కర్తృత్వ భక్తులతో అభిమానములను త్యజించి తాను సాక్షి స్వరూపం అనే సదా పొంది సదా త్రిపుటి ఎందు సాక్షి ఎవరి అయితే నిలబడి ఉన్నారు సర్వ త్రిపులకు ఎవరైతే నిలబడి ఉన్నారో అట్టి సాక్షి అనుభవ అనుభవ జ్ఞానం చేత అట్టి సాక్షి అనేటటువంటి అపరోక్షానుభూతి చేత మాత్రమే నిర్ణయం అయ్యేటటువంటి ఉన్నారు దేని వలన అయితే జాగ్రత్త యొక్క కొనసాగింపు కానీ స్వప్నము యొక్క కొనసాగింపు జరుగుచున్నట్లుగా మాత్రమే అనుభూతమవుచు తా తనకు లేవని తాను వాటికి సంక్షింభూతుడనే నిర్ణయాన్ని ఎవరైతే పొందుతున్నారో తాను తానుగా నిలచుకుండి త్వమేవాహం నేను బ్రహ్మమును అయం ఆత్మ బ్రహ్మ అనేటటువంటి బ్రహ్మనిష్ఠుని ఎవరైతే సాధిస్తున్నారు మహావాక్య నిర్ణయ పద్ధతిగా ఈ సాలోక్య సాధ్య సారూప్య సాయుధ్యములనేటటువంటి చతుర్విధ ముక్తులతో బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి బ్రహ్మవిధుడై ఎవరైతే ఈ గురి అనిష్ఠును సంపాదిస్తున్నారో ఎవరైతే ఓంకార స్వరూపుడుగా ఉన్నాడో ఎవడైతే అక్షరస్వరూపుడుగా ఉన్నాడో ఎవడైతే ఓంకార వాచ్యుడుగా ఉన్నాడో అటువంటి అక్షరస్వరూపుడైనటువంటి బ్రహ్మ మన పొందిన వాడుతున్నాడు కాబట్టి అవసాత్రయం బ్రహ్మజ్ఞానమునకు వ్యవస్థాత్రయ సాక్షిత్వమే పొనాయి వ్యవస్థాత్రయ సాక్షిత్వాన్ని సాధకులందరూ తప్పక సాధించాలి అలా సాధించినటువంటి వారు మాత్రమే ఈ నిర్ణయ జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు కాబట్టి దీపో దీపాంతరస్త అనేటటువంటి పద్ధతిగా వెలుగుచూ ఉన్నటువంటి దీపము మరొక దీపమును వెలిగించినట్లుగా ఏ అశరీ సద్గురు చేత అయితే నీవు దేశాన్ని పొంది ఆత్మ ఫలని పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మనిష్ఠులపై నీవు ఆస్థితి అట్టి ప్రణామములు అట్టి మహానుభావుడి ప్రణామములు అర్పిస్తూ ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించేటటువంటి సద్గురుమూర్తుల యొక్క పరంపరని ఆశ్రయించి అటువంటి విధానంలో మానవుడు పురోగమించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ అవస్థాత్రయ సాక్షిత్వం అనేది ఎంత సులభంగా లభించేటటువంటి అంశం కాదు దుర్లభం ఎంత చేస్తే కానీ అవస్థాత్రయ సాక్షిత్వం పూర్తి కాదు మిగిలిన త్రిగుతులన్నీ ఈ అవస్థాత్రయ సాక్షిత్వం అనేటటువంటి త్రిపుటి ఒకటి ఒక ఎత్తు అందువలన అన్ని ఉపనిషత్తులలో కూడా వ్యవస్థాత్రయ సాక్షిత్వం గురించి బోధించబడుతూ ఉంటుంది ఎందుకంటే వ్యవస్థాత్రయ సాక్షిత్వం సాధించడం ఒక్కటి చాలా ఇక్కడ చేయడానికి ఏమి చేసే సాధన కూడా ఏమి ఉండదు కేవలము ఉపరతి దీక్ష కేవలము ఉదాసీనంగా కేవల సాక్షిత్వంతో కేవల విచారణ మాత్ర దృక్కుగా దృశ్యము తాను కానటువంటి దృక్కుగా కేవల దృక్కుగా నెలచి ఉండటము ఉండుట మాత్రమే ఊరక ఉండుట మాత్రమే ఇంకా సాధనంగా చదువుతుంది అట్లే అటు ఊరక ఉండుట అనే దృష్టి ఎవరికైతే కలుగుతుందో అదృక్స్థితి ఎవరికైతే కలుగుతుందో వారు మాత్రమే ఈ వ్యవస్థాత్రయ సాక్షిత్వాన్ని సాధించగలుగుతున్నారు వ్యవస్థాత్రయ సాక్షిత్వం ద్వారా నిర్వకల్ప సమాధినిష్టలో ప్రవేశిస్తారు षड समाज निर्णय जी ने वे दाने अभिगम प्रयत्नमे व्यवस्था साक्षिबी समाज निष्ठ नि व्यवस्थाश्रय साक्षित्वा साधी आत्मनिष्ठ ब्रह्म निष्ठु अक्षर स्वरूप सदा जीवन मुक्त आयु स्थित नि దీపపు కాంతిలో ఒకరు చదువుకొను ఒకరిద్దరు వ్రాసుకొనుచున్నారు మరి ఒకరు నిద్రించుతున్నారు వారి వారి పనులతో దీపం నాకు సంబంధము లేనప్పటికీ ఆయా పనులను ప్రకాశింపచేనట్టుగానే ఆత్మ మూడు అవస్థలను పొందకుండగానే ఆ అవస్థలను ప్రకాశింపచేయున్నది ఇది ఒక ముఖ్యమైన ఉపమానం అండి దీనిని నాటక దీప అంటారు ఈ నాటక దీప విశేషంగా యోగ వేదాంత మంచులోను సీతారామాజుని సమాజంలోను చక్కగా భోజించబడుతుంది ఈ నాటక దీప ప్రకరణం అంటే ఏమిటంటే ఒక దీప సాన్నిధ్యంలో మీరు కూడా రోజు ఉదయం పూజ చేయడానికి షోడశోపచార పూజ చేయడానికి ప్రారంభించే ముందు ఒక దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపారాధన జ్యోతి ప్రజ్వాలన చేసిన తర్వాతనే మిగిలిన షోడశోపచారాన్ని పూజ మానవత్వమైన దైవత్వమైన సాక్షిత్వమైన ఆ జ్యోతి జ్యోతిర్బిండు స్థాన నిర్ణయం అయిన తర్వాతనే దాని సాక్షిత్వంతో నిర్ణయం చేసుకుని మిగిలిన పనులన్నీ చేసుకుంటారు ని ఏ జ్యోతి ప్రజలం ఆధారంగా ఏ దీప ప్రకాశం ఆధారంగా సమస్త కార్యములు నిర్వహించబడుతున్నాయో సమస్త కర్మలు నిర్వహించబడుతున్నాయో అవి అన్నిటికీ కూడా దీవును సాక్షిగా ఉన్నది ప్రకాశించడమే లక్షణముగా కలిగినటువంటిది అయితే ప్రకాశ లక్షణం మాత్రం కేవల ప్రకాశ లక్షణం మాత్రమే కలిగి ఉన్నటువంటి స్వప్రకాశ జ్ఞాన యొక్క సహాయం చేత దాని సాన్నిధ్యం చేత జనం నుంచి మరణం వరకు ఉన్నటువంటి సర్వకర్మలు వాటిల్లుతున్నవి సర్వకర్మలు చేయబడుతున్నవి సర్వకర్తృత్వ గోప్తృత్వాభిమానములు ఏర్పడుతున్నవి కానీ వాస్తవమునకు వివప్రకాశమునకు ఎట్టి అభిమానము కానీ ఎట్టి విధి కానీ ఎట్టి కర్మ కానీ ఎట్టి కాలత్రయము కానీ ఎట్టి దేశత్రయము కానీ ఎట్టి మలత్రయము కానీ ఎట్టి రుణత్రయము కానీ ఎట్టి ఛడ్వికారములు కానీ ఇవి ఏర్పడటం అది సర్వసాక్షి తాను తానుగా నిలిచి ఉన్నటువంటిది తాను తానైనటువంటి స్థితిలో ఉన్నది సోహమేవా ద్వయం సోహమేవా ద్వయం అనేటటువంటి సూత్రమున సాహం నేను కేవలుడను అనేటటువంటి నిర్ణయమాత్ర స్వరూపుడుగా లక్షణ స్వరూపుడుగా లక్ష్య స్వరూపుడుగా తాను తానుగా నిలిచి ఉన్నటువంటి ఏ బ్రహ్మం బ్రహ్మమే నేను అనేటటువంటి నాటక దీప ప్రకరణాన్ని నిజ జీవితంలో మానవుడు స్వానుభూతం అనర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తన ఎందున్నటువంటి స్వప్రకాశ అపరోక్ష జ్ఞానం ఏదీ కలదు అంటే జ్ఞానానుభూతి అందు సర్వకర్మలు చేయమృతు ఆనామి కర్మ లేక ప్రారంభ కర్మం అనుభూతం అవ్వజు సంచితము దగ్ధం అవ్వజు జ్ఞానాగ్ని ఎందు సంచితము నిర్ణయమును పొందేటటువంటి సాక్షిత్వ నిర్ణయమే బ్రహ్మనిష్ట ఇట్లా కర్మబంధము నుంచి విడిపోయినటువంటి వాడై జన్మ జనన మరణ చక్రము నుంచి విడిపోయినటువంటి వాడైనా జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అనేటటువంటి ప్రధాన సూత్రమును అనుసరించి నాటక దీప ప్రకరణం చెప్పబడుతుంది ఏ ప్రకాశం చేత చేతయితే సూర్యు సాక్షిగా ఉన్నాడు ఏ ప్రకాశం చేత సర్వ కర్మలు సర్వ సృష్టి జరుపుబడుతూ అదో అతి స్వప్రకాశమైనటువంటి అతి ఆత్మ ప్రకాశముందు ఈ సమస్త సృష్టి కూడా ఈ సమస్త సృష్టి సమిష్టి భేదము లేక సర్వము అద్వయముగా నిలబడుతూ ప్రవర్తిస్తూ పుడుతూ పోతూ సృష్టి స్థితిలయములను అనుభవిస్తూ నా యములతూ పంచకృత్యములు పంచశక్తులు పంచబ్రహ్మలు ఏ రకముగా చెప్పబడే బ్రహ్మాండ యొక్క స్థితి పంచతన్మాత్ర ఇవన్నీ ఏర్పడుతూ ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ భయమవుతూ మరణ పునర్ప్రా ప్రాదుర్భవిస్తూ తాను మాత్రము సర్వసాక్షిగా ఎదురే ఉండేటువంటి జగజ్యోతి సర్వసాక్షి స్వప్రకాశం అనేటటువంటి లక్షణములతో నిలబడి ఉన్నటువంటి నేను ఏదైతే ఉన్నా అట్టి బ్రహ్మము నేనే నేను బ్రహ్మమునైతిని కాదు నేనే బ్రహ్మమును అనేటటువంటి అద్వైతారక స్థితిని మానవుడు సాధించాలి సాధకుడు సాధించాలి ఈ రీతిగా ప్రదీపాన్ని ఆశ్రయించి అనేక మంది అనేక పనులను చేసుకున్నప్పటికీ ఆయా పనులు కానీ పనుల యొక్క భావములు కానీ భావములకు ఆధారభూతమైనటువంటి ఉనికి కానీ దీపములకు అంతకుండా ఎట్లా ఉండదు ఆ దీపము సర్వదా సర్వదా సహస్మిత సర్వకాలములను ప్రకాశమే లక్షణముగా ఎట్లా అట్టి స్వప్రకాశ స్థితిని ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట మానవులందరూ తప్పక పొందాలి ఆత్మ శుద్ధ స్వరూపుడై ఉన్నాడు అతడే అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడు అతడే సర్వశాస్త్రముల చేత చెప్పబడినటువంటి అమృత రూపుడుగా ఉన్నాడు సకల ప్రపంచము ఆ బ్రహ్మమునందే ఆధారపడి ఉన్నది దానిని అతిక్రమించునది ఏదియూ లేదు అది ఏ వడిగిన తన నిర్ణయాన్ని తత్ అంటే పొందవలసినటువంటి బ్రహ్మం కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ అయం అంటే నేను సృష్టిగా ఆత్మస్వరూపుణ్ణి సమిష్టిగా బ్రహ్మస్వరూపుణి అనేటువంటి మహావాక్య నిర్ణయ పద్ధతిగా సకల ప్రపంచం ఆ బ్రహ్మము పైననే ఆధారపడి ఉన్నది సర్వ సృష్టి కూడా ఆ బ్రహ్మముపైనే ఆధారపడి ఉన్నది నిన్ననే తొలి ఏకాదశి పూర్తి అయ్యింది ఆ తొలి ఏకాదశి శయన ఏకాదశి సర్వ సృష్టి కూడా విష్ణువు నందలు ఎయించి విష్ణువు సాగర గర్భమంతులు సాగర గర్భమంతులు బాలపుంత అనేటటువంటి మిల్కీవే మనం కూడా పేర్లలాగే ఆ పాల అనేటటువంటి గెలాక్సీ ఏదైతే ఆ గెలాక్సీ మధ్యలో విష్ణు నాభి అనేది ఏర్పడి ఉంది అంటే విష్ణు నాభి స్థానం నుంచే అది కొన్ని వందల మిలిగిన సూర్యుల శక్తి కలిగినటువంటిది ఆ ఆకర్షణ వికర్షణ ప్రభావం చేతనే కొన్ని వందల కోట్ల వేల కోట్ల నక్షత్రాలు ప్రాజుభవిస్తూ పునః లహిస్తూ సౌర కుటుంబాలు జన్మిస్తూ ఆ సౌర కుటుంబాలు అటువంటి స్థితిని వర్ణిస్తున్నటువంటి విష్ణు సహస్రనామం పురుషస్ ఏదైతే ఉన్నదో ఆ అధిష్టానము నుంచి బ్రహ్మ ఉత్పన్నమై ఉత్పన్నమే ఆ బ్రహ్మము నుంచి సర్వదృష్టి ఉత్పన్నమే ఏదైతే మరల పునః మనస్త స్వస్థితి లభించి కొంతకాలం నుండి మరల చతుర్మాస వ్రతం ఈ నాలుగు మాసములు ఎవరైతే ఈ శయన ఏకాదశి నుంచి ఉత్న ఏకాదశి వరకు ఈ నాలుగు మాసములు చతుర్మాస వ్రతం అని పేరు ఇంటి చతుర్మాస వ్రతం సథకులై స నిష్ఠయలు స్వాధ్యాయము నిలకడతో ఎవరైతే పునః భగవద్ దర్శనాన్ని ఉత్న ఏకాదశికల్లా చేస్తారో పునః సృష్టి ప్రాదూర్భవ కాలంలో ఎవరైతే బ్రహ్మవిష్ణు మహేశ్వరులైన మూర్తిత్రయాన్ని శక్తిత్రయాన్ని పునః ప్రాదూర్భవించేటటువంటి కాలానికి మరలా అందరూ కూడా ఆయా దైవత్వ స్థితిని దివ్య దివ్యస్థితిని దర్శించినటువంటి వారు ఎవరైతే అటువంటి విధానాన్ని కూడా మన ధర్మశాస్త్రంలో మన సాంప్రదాయంలో అనుజానమైనటువంటి జీవన విధానంలో ఇమిడ్జి అందించినటువంటిది అంతా కూడా ఈ కర్మ రూపంలో ఉపాసనా రూపంలో చెప్పుబడుతున్నదంతా కూడా ఆత్మజ్ఞానమే ఆ బ్రహ్మజ్ఞానమే కాబట్టి వేల సారమైనటువంటి వేదాంత సార వేదాంత పద్ధతికి నిర్ణయ వాక్యమైనటువంటి అక్షరస్వరూపమైనటువంటి పురుషోత్తమ స్థితిని సూచించేటటువంటి ఏ బ్రహ్మజ్ఞానం అయితే ఉన్నదో ఏ పరబ్రహ్మ నిర్ణయం అయితే అట్టి దానిని పొందడమే తత్వాన్ని సాధించగా తత్వజ్ఞాన దృష్టి తాత్వికమైన దృక్పథం అనేటటువంటి నిర్ణయాలతో చెప్పబడేటటువంటిదంతా కూడా ఆ శుద్ధ స్వరూపమైనటువంటి అద్వితీయ బ్రహ్మస్వరూపమైనటువంటి సర్వశాస్త్రముల చేత నిరూపించబడుతున్నటువంటి అమృతస్వరూపముగా చెప్పబడుతున్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఏ అక్షరం అయితే ఆ స్థానమును ఆ బ్రహ్మ జ్ఞానమును ఆ బ్రహ్మనిష్టను సాధించటమే మానవ జన్మ పరమావతి ఇట్టి తత్వ నిర్ణయాన్ని రూపణని యమధర్మరాజు గారు నైచికేతుడి ద్వారా అందరికి కఠోపనిషత్తుల ద్వారా అందిస్తూ ఉన్నారు ఇంకను దాని గురించి విశేషాలని తెలియజేస్తూ ఉన్నారు ఈ బ్రహ్మనిష్ట యొక్క విశేష లక్షణాలని తెలియజేసే పనిలో ఉన్నారు చదవ ఈ యమధర్మరాజు బ్రహ్మమును నిరూపించి సంశయ చిత్తులకు వారి సంశయములను పోగొట్టి ఆత్మజ్ఞానముడు నిమిత్తము నచికేత అగ్ని కాల్సబడు కట్టెలు మొదలగు వస్తువుల కన్నా విలక్షణముగా ఉన్నప్పటికీ అగ్ని వాటి ఎందు ప్రవేశించి ఆ కట్టెలు పొడుగు పొట్టి గుండ్రము మొదలు ఏ ఆకారముతో ఉన్నవో ఆకారములను పొందుచున్నది పొడవుగా ఉన్న కట్టెను కాల్చున్నప్పుడు పొడుగుగాను పొట్టిగా ఉన్న దానిని కాల్చునప్పుడు పొట్టిగాను చక్రమును కాల్చున్నప్పుడు గుండ్రముగా ఉన్నట్టులా కనిపించుచున్నది కానీ అగ్నికి పొడుగు పొట్టి రూపములు లేవు విద్యుత్ శక్తి ఒక్కటే అయినను బల్బుతో చేరి ప్రకాశమును ఫ్యాన్తో చేరి గాలిని రిఫ్రిజిరేటర్తో చేరి చల్లదము చల్లదనమును హీటర్తో చేరి వేడిని రేడియోతో చేరి శబ్దమును ఆయా వస్తువులను బట్టి అనేకముగా ఉన్నట్టుల తోచినట్లు ఒక్కడే అయిన ఆత్మ సర్వభూతములకు సర్వదేహములకు విలక్షణుడయ్యును అతి సూక్ష్మ రూపమున అంతర్యామి అయి ఆయారీరములలో ప్రవేశించి ఆయా శరీరమునకు తగిన రూపమును అనగా దేవ మానవ పశు పక్షి క్రిమి కీటకాది శరీర రూపము కలవాడుగా కనిపించుతున్నాడు శరీరముల లోపలనే కాక వెలుబలను ప్రకాశించుతున్నాడు ప్రకాశం యొక్క లక్షణాన్ని అగ్ని తత్వాన్ని శక్తి తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఒకేసారి దీనికి ఏక అని కూడా ఒక పేరు ఈ ప్రపంచం కనబడుతుందా అని గురువు గారు అడిగారు కనబడుతోంది అన్నాడు దేని ఆధారంగా ఈ ప్రపంచం కనబడుతోంది దేని ఆధారంతో ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నావు అని అడగానే ప్రకాశం ఆధారంగా ఈ ప్రపంచాన్ని గమనిస్తున్నాను చూస్తున్నాను అన్నాడు అంటే ప్రకాశం లేకపోతే ప్రపంచం కనబడుతుంది అంధకార బంధనమైనటువంటి స్థితిలో ఏక కనబడుతుంది కన్ను ఉన్నప్పటికీ ప్రకాశం లేకపోతే ఏమి కన్ను కాబట్టి ప్రకాశమే ఆధారంగా ప్రపంచాన్ని చూస్తున్నారు మరి నీలోపలున్న ప్రపంచాన్ని ఏ రీతిగా చూస్తున్నాం అనండి నీలోపలున్న ప్రపంచం అంటే తూల సూక్ష్మ కారణ మహాకారణ జీవుడుగాను ఈశ్వరుడు గాను అంటే విశ్వ తైజస ప్రాణ్య ప్రత్యగాత్మలుగాను అవ్యాకృత విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలుగా ఆ నాలుగు ఈ ఎనిమిది సాక్షి స్వరూపాలు ఈ ఎనిమిది సాక్షి స్వరూపాలను కలిపితే కూటస్థుడు పరమాత్మ మరి ఈ పరమాత్మగా ఈ ఎనిమిది స్వరూపాలలో ఎనిమిది శరీరాలలో ఎనిమిది ప్రపంచాలలో ఎనిమిది విశ్వాలలో ఎనిమిది అనేకత్వాలతో అనేక రకమైన వ్యవహారములను చేస్తూ అనేకత్వాన్ని పొందుతున్నటువంటి ఏ తత్వం అయితే అని కానీ అదంతా కూడా ఒకటి కానీ ఉన్నది కానీ అనేకంగా అనేకంగా ఉన్నదనేటటువంటి భ్రాంతికి లోనవడమే అజ్ఞానం వేరే ఇంతకు మించలేదు ఎలా అంటే విద్యుత్ శక్తి ఒకటే అనేక యంత్రములను పనిచేస్తుంది ఆయా యంత్రములు ఎందుకు పనిచేస్తున్నప్పుడు ఆయా ఫలితములను ఇస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు యంత్రం సత్యమా వెనుక ఉన్న శక్తి సత్యమా అంటే ఆ శక్తి తత్వమే సత్యం అంటే అర్థం ఏమిటి లా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని విజ్ఞాన శాస్త్రం కూడా పదార్థానికి ఒక నియమాన్ని శక్తికి ఒక నియమాన్ని శక్తి నిత్యత్వ నియమము అని పదార్థ నిత్యత్వ నియమము అని ఒక నిత్యత్వ సూత్రాన్ని అర్పించారు రూపాంతరం చెందడమే సత్యం కాని అది కొత్తదిగా పుట్టుట లేదు పాతది నశించుట లేదు పూర్వం ఉన్నటువంటిది నశించడం లేదు కొత్తది తయారవ్వట లేదు అనేది పదార్థ నిత్యత్వము శక్తి నిత్యత్వ నియమము ఈ నియమమును ఇవ్వబడే సృష్టి అంతా పరిచయం తదా ఉన్నది ఎప్పుడు ఉన్న తీరుగానే ఉన్నది కానీ సాక్షీభూతమైనటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో ఆ సత్తా వ్యవహారమునకు దిగి శక్తిగా మారి సత్తా అన్న అన్నప్పుడేమో నిర్వ్యాపారముగా నిర్వ్యవహారముగా అవ్యవహారీగా అదే శక్తి రూపముగా వచ్చేసేటప్పటికి వ్యవహార సదృశ రూపముగా ఉన్నది కాబట్టి శక్తి యొక్క ప్రాదుర్భావ స్థానంలోనేమో సత్తాగా శక్తి యొక్క వ్యవహార స్థానంలో నేను అనేకముగా కనపడుతూ వస్తున్నట్టుగా కనబడుతుంది ఎందుకని అంటే ఆయా పదార్థ నియమిత వ్యవహారముల శక్తి ప్రవేశించి అనుగుణ వ్యవహారమును నిర్వహిస్తూ ఆ పదార్థముకు శక్తికి భేదము కలిసిపోయినట్లుగా కనపడుతూ శక్తి రూపాంతరము చెంది విద్యుత్ శక్తి యంత్రశక్తిగా యంత్రశక్తి సుఖభోగ రూపముగా ఫలితము పరిణామము చెందినట్లు కనబడుతున్నప్పటికీ యథార్థముగా ఉన్నటువంటి శక్తిని చుట్ట నియమ మనం ఏదైతే ఉన్నదో అంటే స్థితి అది లేకుండా తాను తానుగా ఉన్నా అట్లే అనేకములైనటువంటి అగ్ని నిక్షితముగా ఉన్నాయి ఆయా కట్టెలు ఎందున్న అగ్ని ఆ కట్టెలు దశించబడినప్పుడు అగ్ని ఆ కయనే మండుతున్నట్లు కనబడుతుంది అది గుండ్రమంగా ఉన్న నిలువుగా ఉన్నా అముగా ఉన్న చితుకుల వలె ఉన్నా లేక చెట్టు వేలే ఉన్న అడవిలో చెట్లు దహించబడుతుంది ఆ అగ్ని కూడా ఆ చెట్టు ఎంత పొడుగు ఉంటే పొడుగు రూపంలో దహించబడుతున్నట్టు కనబడుతుంది కానీ వాస్తవం పంచభూతాత్మకమైనటువంటి అగ్నికి ఏ రూపము లేదు కాబట్టి ఇవన్నీ కూడా అరూపములు శక్తి అంటేనే అరూపం పదార్థం అంటేనే రూపం కాబట్టి రూపము కలిగిన పదార్థమైనను ఒక రూపము నుంచి మరొక రూపము నాకు మారుతున్నట్టు కనబడుతున్నదే తప్ప కొత్త పదార్థము సృష్టింపబడలేదు అట్లే శక్తి కూడా ఒక శక్తి నుంచి మరొక శక్తిగా రూపాంతరము చెందుతున్నదే తప్ప శక్తి పునః ప్రాదుర్భవించడం లేదు పూర్వం శక్తి నశించడం లేదు పదార్థము నశించడం అక్కడ ఉన్నది ఒకే ఒక శక్తి ఒకే ఒక పదార్థం అది ఏ బ్రహ్మ పదార్థము అది ఏ ఆత్మశక్తి ఉన్న పదార్థం అంతా బ్రహ్మ పదార్థమే ఉన్న శక్తి అంతా ఆత్మశక్తి కాబట్టి ఏ రకమైనటువంటి అనేకత్వము లేదు పొట్టు పొట్టి పొడుగు గుండ్రం వెరకాయ ఎంత పొడుగుగా ఉన్నా ఎంత పొట్టిగా ఉన్నా ఎంత లావుగా ఉన్నా దాని ఎందున్న పీచు పీచి ఏం మార్పు అట్లే కట్టెలు ఏ రీతిగా ఉన్నా కటి ఎందుకంటే కట్టెందు అగ్ని కూడా ఒకటే అగ్ని అనేటటువంటి తత్వమునంది ఏ భేదము లేదు సాక్షి అనే తత్వమునంది ఏ భేదము లేదు విద్యుత్ శక్తి అనేకముగా వ్యవహరిస్తున్నట్లు కనపడినప్పటికీ అనేక ఫలితాలను ఇస్తున్నట్లు కనపడినప్పటికీ అది రెఫ్రిజిరేటర్ అయినా హీటర్ అయినా మిక్సీ అయినా ఫ్యాన్ అయినా బల్బు అయినా ఏ రీతిగా ఆయా యంత్రములందు ప్రవర్తించినట్లు కనపడుతున్నప్పటికీ ఆయా యంత్ర ఫలితములను మనం అనుభవించినప్పటికీ విద్యుచ్చక్తి సహాయము లేని ఆ యంత్రములన్నీ నిష్ఫలములు నిష్ప్రయోజనములు నిర్వ్యాపారములు నిర్వ్యవహారములు ఏ రకమైనటువంటి ప్రయోజనం ఈయజాలవు శక్తి యొక్క తత్వమునందు కూడా అట్టి సాక్షిత్వమే కాదు కాబట్టి ఈ సృష్టి అన్నంతటా వ్యాపించినట్లు తోదుతున్నటువంటి పదార్థము శక్తికి సాక్షి రూపుడై సాక్షి స్వరూపుడై ఆ స్వరూప జ్ఞానమును శాశత్వమును నిలబెట్టుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అట్టి వాడు మాత్రమే ఈ ప్రకాశ లక్షణాన్ని నిలబెట్టుకున్నవాడు అవుతున్నాడు ఏ ప్రకాశము చేతనైతేనే సర్వ సృష్టి అనంత విశ్వమునందు అనంతకోటి బ్రహ్మాండ నిర్ణయమును అనంతకోటి బ్రహ్మాండ వ్యాప్తిని అనంతకోటి బ్రహ్మాండ లయమును శాసించుతున్నటువంటి ఏ ప్రకాశం అట్టి బ్రహ్మనిష్టను అట్టి బ్రహ్మ ప్రకాశమును స్వా స్వాత్మ సాక్షాత్కారమును స్వస్వరూప సాక్షాత్కారమును పొందవలసినది ఉన్నది మన జన్మకు అనేటటువంటి నిర్ణయాన్ని యమధర్మరాజు గారు తెలియజేస్తున్నారు చదువమా మరియు వాయువు ఒక్కటే అయినను ఆయా వస్తువులలో చేరి ఆయా రూపములను పొందుచున్నది ప్రాణవాయువు రూపముగా అన్ని జీవుల శరీరములలోనూ ప్రవేశించే ఆయా శరీర రూపములతో అనేకముగా కనిపించుచున్నది అటులనే ఆత్మ ఒక్కటే అయినను సకల భూతములకు అంతరాత్మగా ఉండి లోపల వెలుపల ఆయా రూపములకు తగిన రూపములు కలవాడుగా కనిపించుతున్నాడు మానవ శరీరాలను పరిశీలించినట్లయితే ఆత్మశక్తి ఈ రెండు ఒకటిగానే ఉన్నాయి శక్తిగా చూస్తే ప్రాణశక్తిగా కనబడుతుంది తత్వంగా చూస్తే హంసగా ఆత్మగా కనబడుతున్నది అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడిలోను గర్భస్థమైన శిశువులోనూ అందరిలో ఉన్నటువంటి ప్రాణుడు అక్కడే సర్వజీవుల ఎందున్న ప్రాణుడు ఒకడే సర్వజీవుల ఎందున్న ఆత్మ కూడా ఒకడే ఆయా శరీరాజ రూప వ్యవహారములను నిర్వహిస్తున్నట్లుగా ఆయా ప్రాణములు కనపడుతున్నప్పటికీ ఆయా హంసతత్వము వ్యవహరించుతున్నట్లుగా కనపడుతున్నప్పటికీ ఆ ఆత్మతత్వం అలా కనపడుతున్నప్పటికీ పది అడుగుల శరీరం కలిగిన ఒక అడుగు శరీరం కలిగిన పొట్టిగా ఉన్నవాడైనా పొడుగుగా ఉన్నవాడైనా గుండ్రంగా ఉన్నవాడైనా విశేషమైనటువంటి శరీర దారుఢ్యం కలిగిన వాడైనా అత్యంత భయహీనుడైన ఏ రకమైన శరీర రూప లావణ్యాలను కలిగిన వారైనా అందమైన వారైనా పొట్టివారైనా సరే ఏ శరీరము ధరించినటువంటి ఆత్మ అయినా సరే ఆత్మస్థానము ఎట్టి భేదము లేకుండా ఉన్నది ఆత్మతత్వం అన్నింటా సమానముగా ఉన్నది ఒకే తీరుగా ఉన్నది సాక్షిగా ఉన్నది స్వప్రకాశంగా అంతే అంతేగాని ఆయా శరీరాది భేదములను అది పొందుట లేదు ఇది ఒక ఉత్తమమైనటువంటి ఉపమానం సర్వలందు సమానత్వముగా సమత్వముగా సమదర్శనముగా ఉన్నటువంటిది ఏదైతే అట్టి తాత్విక రూపమైనటువంటి తత్వ లక్షణంతో ఉన్నటువంటి సర్వసమిష్టిగా ఉన్నటువంటి ఏకముగా ఉన్నటువంటి అద్వయముగా ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆ ఆత్మ జగ్జీవేశ్వరులు ముగ్గుటి ముగ్గురి ఎందు కూడా ఏక రూపముగా ఉన్నది జగత్తుగా ఆభాసగా స్వీకరించినా ఆత్మస్వరూప స్వయముగా నేను జీవిస్తున్నాననే జీవుడి రూపములో చూసినా ఆ ఆభాసలు స్వయముగా పుణ్యఫలాది వశమున దివ్యత్వ అనుబంధమున దివ్యత్వ సంబంధమున దైవీ స్థితిగా ఉన్నటువంటి ఈశ్వరుడుగా ఉన్నా కూడా ఆ ఆత్మస్వరూపు కాబట్టి మానవత్వం చేత కానీ దివ్యత్వం జీవత్వం చేత ఏ భేదం ఆపాదించబడకుండా తాను తానైనటువంటి స్థితిలో స్వస్వరూప సాక్షాత్ ఆత్మనిష్టయందు స్వప్రకాశ ఉన్నందు రీతిగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆత్మనిష్ట ఈ రీతిగా సర్వులను తన తనను సర్వులయందును దర్శించగలిగినటువంటి సమదర్శదే ఉన్నాడు వాడు మాత్రమే ఆత్మనిష్ఠుడు ఆయా రూపములను ఆయా వ్యవహారములను ఆయా లక్షణములను ఆయా అనేకత్వమును ఆత్మకు ఆపాదించకుండా స్వయం సాక్షి స్వయం ప్రకాశము స్వస్వరూపజ్ఞానము ఏకత్వము సాక్షిత్వము సర్వసాక్షిత్వము అక్షరుడు అనేటటువంటి బ్రహ్మజ్ఞాన స్థితిలో నిలగడ చెందేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే ఈ ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు అయ్యే అవకాశం ఉన్నది భిన్న భిన్నములుగా భిన్న ప్రకారములుగా సృష్టి యొక్క వ్యవహారములుగా సృష్టి కనబడుతున్నటువంటి ఘట శరావాదులు కొండలు వేరే రూపములు వేరే వేరే మొంత వేరే ప్రమిద వేరే కొండ వేరే కొండ వేరే గోడ వేరే అనేటటువంటి అనేకత్వ భాంతిని దూరం చేసుకుంటాయి సర్వదా సహస్రధా సగల సర్వకాలములలో ఏకమై ఏకస్థితి నిలకడ చెంది ఉన్నటువంటి సర్వ విలక్షణమైనటువంటి సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మజ్ఞానమే బ్రహ్మమే సత్యము అనేటటువంటి నిర్ణయాన్ని సాధకులందరూ అట్టి ఏకత్వ అనుబ అనుబంధ ఏకత్వానురూప స్థానము చేతనే అట్టి స్థితి చేతనే ఇది సాధ్యమవుతున్నది ఇటు ఏకత్వానుసంధానం చేసేటటువంటి సాధన తీయాలి ఆత్మవిచారణ అనగా ఇటు ఏకత్వానుభూతిని పొందడమే ఆత్మవిచారణ సరువుల హందు సర్వే సర్వత్రా తానే ఉన్నాడు ఏకమై ఉన్నాడు అధిష్టానమై ఉన్నాడు ఏ పరిణామము చెందకై ఉన్నాడు ఏకరూపమై ఉన్నాడు అద్వయముగా ఉన్నాడు ప్రకాశమై ఉన్నాడు సాక్షి అయి ఉన్నాడు సర్వసాక్షి ఉన్నాడు అక్షరుడై ఉన్నాడు అచింతన ఉన్నాడు శాశ్వతుడుగా ఉన్నాడు నిత్యుడుగా ఉన్నాడు బుద్ధుడుగా ఉన్నాడు శుద్ధుడుగా ఉన్నాడు ఇటువంటి ఆత్మ లక్షణాలతో తనను గుర్తించేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితిలో నిలకడ చెందాలి సూర్యుడు అధిదేవత రూపమున సకల ప్రాణుల యొక్క నేత్రములం నుండి రూపమును గ్రహించు గ్రహింపజేయుచున్నాడు సూర్యకాంతి లేనిచో నేత్రములు రూపమును గ్రహించలేవు కదా ఆ నేత్రములు శుచి అయిన పదార్థములతో పాటు అశుచి అయిన మూత్రపురీషాదులను కూడా చూచుచున్నవి అయినప్పటికీ ఆ దోషములు కాని కానీ నేత్రములందు కాని సూర్యుని తాకుటలేదు సూర్యుడు స్వచ్ఛమైన జలమందును మలినమైన జలమును ప్రతిబింబించినప్పటికీ వాటి దోషములు సూర్యుని తాకుటలేదు మానవులందరూ సాధకులందరూ స్పష్టముగా తమ యొక్క ఆత్మ విచారణయందు సాధనా ప్రయాణాలను నిలబెట్టుకోవలసినటువంటి అంశం ఏమిటంటే గంగానది ఎందు సూర్యుడు ప్రతిబింబించాడు గంగాంబుని బింబితింబరమౌ చాల వాటి పయహ అనేటటువంటి మనీషా కూడా ఇదే అవమానం ఏ సూర్యుడైతే గంగానదిలో ప్రతిఫలించినప్పుడు ఉన్నటువంటిది ఉచ్చతమ సూర్యబింబం ఉన్నదో ఉత్తమమైన సూర్యప్రకాశాన్ని గమనిస్తూ అదే సూర్యబింబము మురికి కాలువను కూడా ప్రతిబింబించనీ సూర్యుడు గంగానదిని గ్రహించలేదు మురికి కోపాన్ని గ్రహించలేదు ఈ రెండింటి యొక్క ఉచ్చతమ నీచతమ లక్షణాలను సూర్యుడు పొందుట లేదు పంచభూతాలలో ఏది కూడా అభేదముగా ఉన్నవే కానీ సాక్షిగా ఉన్నవే కానీ ఆయా వా ఆయా పరిణామ స్థితులను అవి స్వీకరించడం లేదు అట్లే సర్వసాక్షి అయినటువంటి సూర్యుడు కూడా ఉచతమ పదార్థములైనటువంటి పాటియలు ప్రతిబింబించినప్పటికీ ఆయా పదార్థములు తోచుటకు కారణమై ఉన్నప్పటికీ నీచ పదార్థములు విసర్జించబడిన పదార్థములు మూత్రపురుషాదులయందు సూర్యుడు ప్రకాశించినప్పటికీ ఆ ప్రకాశం యొక్క ప్రభావం చేత పదార్థముల యొక్క ఉనికి స్ఫురించినప్పటికీ ఆయా పదార్థము యొక్క ఆభాష స్ఫురించినప్పటికీ ఆయా పదార్థములు వ్యవహరించినట్లు తోచినప్పటికీ ఆ పదార్థ లక్షణములు ఏవి సూర్యుని ప్రకాశ లక్షణమునందు ప్రభావితం అవ్వదు ఆత్మ స్వయం ప్రకాశకం బ్రహ్మము స్వయం ప్రకాశకం కూటస్థ ప్రకాశమే బ్రహ్మాండమంతటా వ్యాపించినది ఏ కూటస్థ ప్రకాశంచేత పంచశక్తులు పంచబ్రహ్మలు పంచ పంచబీజములు వ్యవహరించుతున్నావో ఏ జ్ఞాత ప్రకాశం చేత అంతరింద్రియాలు ప్రాణేంద్రియాలు విషయేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రకాశిస్తున్నావు బట్టి జ్ఞాత ప్రకాశము కూటస్థ ప్రకాశము లక్షణం ద్వారా సర్వసాక్షిత్వం లక్షణం ద్వారా జ్ఞాత కూటస్థుడు ఏకమగుతున్నాడు బ్రహ్మాండ నిర్ణయమైన బెండాండ నిర్ణయమైనా అందరి ప్రధాన స్థానమైనటువంటి నేను అనేటటువంటి అహం నిర్ణయ స్థానముల జ్ఞాత కోటస్థుడు ఏకముగా ఉన్నారు సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మము ఎస్టి సాక్షి అయినటువంటి ఆత్మ ఇద్దరు ఒకటే వీరిద్దరికీ స్వయం ప్రకాశ లక్షణము చేత ఏక రూపకత అద్వైయత నిర్ణయించబడుతున్నది ఏ తత్వముల ఏ పదార్థముల ఈ ప్రకాశము వ్యవహరించినట్లు తోచుతున్నప్పటికీ తదనుగుణ రూపమైనటువంటి కర్మశేషము అవశేషము ఆ ప్రకాశమును ఆశ్రయించుటలేదు తదనుగుణ రూపమైనటువంటి వ్యవహార శేషము ఆ ప్రకాశమును పొందుట లేదు తదనుగుణ రూపమైనటువంటి ఆ స్వయం ప్రకాశము కాబట్టి బంధరాహిత్యము స్వయం ప్రకాశము అద్వయము అట్టి సర్వసాక్షిత్వము స్వయం ప్రకాశము అట్టి బ్రహ్మజ్ఞానము స్వయం ప్రకాశము అట్టి నిర్ణయాత్మకమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి స్థితియే బ్రహ్మనిష్టత ఈ రీతిగా ఎవరైతే ప్రకాశస్వరూపులై ఉన్నారో వారే జీవన్ముక్తులు వారు కేవలం ప్రకాశరూపులు వారికి ఈ సర్వ అయినటువంటి సృష్టి ఎన్న ఏవి కూడా అంటవు వారి ఎందు అంశీభూతములు కావు వారు వాటి అని అభింపుతాము బాబు వారు సర్వ విలక్షణులు ఈ సర్వము శూన్యము నుంచి వచ్చినదని ఆ శూన్యము సర్వమే అవుతున్నదని ఈ సర్వము మరల శూన్యమునందే లయమవుతున్నదని ఎరిగి శుణ్యాతీలై నిలచినటువంటి బ్రాహ్మీభూతులైన వారు ఎవరైతే ఉన్నారు బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారు ఏ దోషము లేనటువంటి వారు మల విక్షేప ఆవరణ దోషత్రయం లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మనిష్ఠులు ఈ రీతిగా బ్రహ్మనిష్టను ప్రతి ఒక్కరూ తప్పక సంపాదించాలని గురిస్తూ యమధర్మరాజు గారు నచ్చేతన ద్వారా మానవ శరీర మానవ శరీరం ధరించినటువంటి సాధకులందరికీ కూడా మానవాళి అందరికీ కూడా ఈ ఉత్తమమైనటువంటి బ్రహ్మోపదేశం జ్ఞాత కుటస్థుడు ఏకము స్వయం ప్రకాశరీత్యా ఏకము అద్వయము అనేటటువంటి నిర్ణయాన్ని అందిస్తూ హరి ఓ శ్రీ గురుగ్యో హరి ఓమద ఓం పూర్ణ పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవశిక్ష్యోర్ణమూర్ణముద్యూర్ణస్ O Namadaya O Namibhava Sisyeti Om O Namadam O Namidam O Namadam O Namadshyati O Nasya O Namadaya తో సహనావతు సహనోనక్ సహవీర్యం హరవహై తేజస్సు నవధితమస్ మా విద్విషావ హరి ఓం శ్రీ గురుద్యో నమ హరి ఓ విజయ్ గారు మీ దగ్గర చదివేటప్పుడు వాయిస్ క్లారిటీ సరిగా వినపట్టలేదండి వినపట్టలేదు స్వామి దగ్గర పెట్టుకు చదవటముయి రామ్ స్వామి అనంతాలు స్వామి